కవితీనాస్త్రమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణాష్మన్నోమృయ నమ సవసమారంభా శంకరాజార్య పిలమాన్ భస్మరాజా సందేహు పరం పరా మదేవాద్రకూపశమాక్షిరైరంగేసుకూి యశే దేవీ పంజవాయుస్తిష్ అవిష్టలై సేదైతరం ఎత్ర విశ్వం నిహితం భావిన్ ఉపాసతేవేహ్య కామా ్రమేతీవంతి ఆత్మజ్ఞాని కల్పవృక్షం వంటి వాడు ఇది మనం చూస్తున్నాం ఆ ప్రసంగ భూతికామ ఆత్మజ్ఞమచ్చే ఎప్పుడైతే అభ్యుదయాన్ని కోరుతాడు వాడు ఆత్మజ్ఞని బ్రహ్మజ్ఞాని పూజించాలి ఎందుకంటే కల్పవృక్షము ఎలాగైతే కావలసినటువంటి మనోరథాలను అన్నిటిని ఈడేరుస్తుందో అదేవిధంగా వ్యంగ్యం లోకం కాదు ఏ ఏ లోకాన్ని పొందాలన్నా ఏ కామన మనోరసములను పొందాలన్నా ఆత్మజ్ఞాని యొక్క అనుగ్రహము చాలా పొందిట్లా చేస్తుంది కనుక ఆత్మజ్ఞని ఆరాధించగలను పూజించగలను అయితే ఈశ్వరుణ్ణి పూజించటానికి ఆత్మజ్ఞాను పూజించటానికి భేదమేమీ లేదు అని మీకు మనం చేశాను ఎలాగైతే ఈశ్వరోపాసనలో రెండు రకాలు ఉన్నాయి సకామ ఈశ్వరోపాసన ఉన్నది నిష్కామంగా కూడా ఈశ్వరోపాసన ఉన్నది సో ఈశ్వరుడికి ఆత్మజ్ఞునికి భేదం లేకపోతే ఈ రెండు రకములుగా కూడా ఆత్మజ్ఞాన విషయంలో ఉపాసన ఉండాలి ఆరాధన ఉండాలి అంటే ఉంది సకామంగా ఆరాధన చేసిన వాళ్ళకి భూతికామ సో అభివృద్ధి అభ్యునయం కలుగుతుంది ఏ హ్యకామా ఎవరైతే నిష్కామంగా ఆరాధన చేస్తారో వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానము మోక్షము కలుగుతుంది అని ప్రసంగం అది సో భాష్యం చూస్తున్నాము అందము తప పూజార్హ ఏ వాసం భాష్యం స్మాత్ సవేదజానాతీతలక్షం పూజార్హ ఏ అస బ్రహ్మపరము ఎక్కడ బ్రహ్మణా విష్ణు అవేద జానాతీకి తత పూజార్హ ఏ వాసవ్ అన్నది ఆ వాక్యం అంతకు ముందు మంత్రం భాష్యంలో ఉంది మీకు లాస్ట్ మంత్ర భాష్యంలో లాస్ట్ వాక్యం ఏమిటి పూజార్హ ఏ వాసవ్ చెప్పండి కదా ఇది ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ అని ఇది ఉండాల్సింది ఇక్కడ పెట్టే అని అది కొంచెం కన్ఫ్యూషన్ దాటర్ ఆ వాక్యం అక్కడ చెప్పలేదు ఆ వాక్యానికి అర్థమేంటే తత అసౌ పూజార్హ ఏవా తతహ అంటే అందువలన అందువలన అంటే ఏమిటి భూచికాముడు ఆ ఆరాధిస్తే మనోరఖములు ఇదే రుణు కనుక అందువలన అసౌ పూజార్హ ఏవా ఈ ఆత్మజ్ఞాని తప్పనిసరిగా పూజింపదగిన వాడే అని అయింది సో బాగుంది ఎస్మాత్ అది అవతారిక యస్మాత్ అంటే ఎందువలానగా లేవిటం ఆత్మజ్ఞానికి అంత పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు ఏమిటి విశేషం ఏమిటి అంటే దాన్ని ఈ మంత్రంలో కొనసాగిస్తున్నారు ఖండ పూర్తయిందే కానీ టాపిక్ సేమ్ సో మంత్రం ఏమైందంటే సవేదైత పరమం బ్రహ్మధామ సో ఎందుకు పూజించాలి ఈ ఈ దేశంలో అధికారికి భయపడతారు కానీ పూజించాలి ధనం ఉన్నవాడికి మర్యాదిస్తారు కానీ ఆరాధించాలి సో కానీ జ్ఞానం ఉన్న వాడిని పూజిస్తారు ఇది సంస్కృతి యొక్క లక్షణం భారతీయ సంస్కృతి యొక్క సో తస్మాత్ ఎందువలనగా సహ వేద వాడు తెలిసిన వాడు జ్ఞాని వెనుక వాడిని పూజించాలి ఇంకా అంతకంటే వేరే రీజన్ ఏమీ అక్కర్లేదు ఇతనే భారతీయ సంస్కృతిలో మహాత్ముల్ని కూడా అధికారులు పెద్ద పెద్ద మినిస్టర్లు ప్రెసిడెంట్లు వచ్చి మహాత్ముల్ని నమస్కారం చేసి వెళ్తూ ఉంటారు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు రామకోట పెద్ద స్వామిని వెళ్ళి దర్శించి వారికి నమస్కారం చేసి వచ్చినప్పుడు కమ్యూనిస్టులు అబ్జెక్ట్ చేశారు నువ్వు అలాగా వెళ్ళి ఆయన ఎవరో మూల కూర్చుని సన్యాసి ఆయనకి నమస్కారం చేయడానికి వీలు లేదు సెక్యులర్ పాలసీస్ క్రిస్ చే అబ్జెక్ట్ చేశారు సో ఆ విధంగా ఈ ఆధునిక కాలంలో అటువంటి భావజాలము వస్తూ ఉంటుంది ఈ సార్ ఈ సార్ ఓకే బట్ ఈ దేశ సంస్కృతికి విరుద్ధం ఆ భావన దేశ సంస్కృతి ఎలా ఉంటుందంటే ఎంత అధికారైనా మహారాజైనా సరే వెళ్ళి మహాత్ముని దర్శించండి నమస్కారం చేసి వస్తారు అధికారం కంటే జ్ఞానం గొప్పది ధనం కంటే జ్ఞానం గొప్పది సో ఆ ఎస్మాత్ స వేద అన్నము స వేదీ ఓకే ఓకే పోనీ అలగాసేతలక్షణం బ్రహ్మా పరమముత్కృష్టం ధామా సర్వకామానా ఆశ్రయమాస్పదం ఎందువల్ల ఆయన్ని పూజించారంటే స వేద జానాతి ఆయన ఆ పరబ్రహ్మని తెలుసుకుంటున్నాడు ఎటువంటి పరబ్రహ్మ యథోక్త లక్షణం బ్రహ్మ అందుకు ముందు చెప్పినటువంటి విధంగా సో ఆశబ్దము స్పర్శం అని మొత్తం మొండకోపనిషత్వంలో పరబ్రహ్మ నిరూపణంతో గడిచింది కదా సో ఆ విధంగా వర్ణింపబడినటువంటి పరబ్రహ్మను వీడు తెలుసుకుంటున్నాడు సో ఆ బ్రహ్మ ఎత్తిది అంటే పరమం బ్రహ్మ ధామ సో ఆ బ్రహ్మ పరమం పరమం అనే పదానికి ఇమీడియట్ మీనింగ్ ఉత్కృష్టం అని ఇప్పుడు ఒకటి చెప్పి దానికంటే హయ్యర్ లెవెల్లో ఉన్నదాన్ని చెప్పటానికి పరమం అనే పదం వాడతారు సుపీరియర్ సో ఈ పరబ్రహ్మ సుపీరియర్ ఉత్కృష్టం దేనికి సుపీరియర్ అంటే ప్రకృతి నామరూపాత్మకమైన జగత్తునకు సుపీరియర్ ఉత్కృష్టమైన వాడు ఇప్పుడు బంగారము ఆభరణముల కంటే పరమము ఎలాగో పరమం ఎందుకు అలా మీరు చెప్పారు అంటే ఎప్పుడూ కూడా కార్యం కంటే కారణము పరమము సుపీరియర్ అదొక హేతువు కార్యకారణ భావంలో కార్యం కంటే కారణము పరమము తర్వాత కార్యము వ్యాప్తంగా ఉంటుంది కారణం వ్యాపకంగా ఉంటుంది దట్ ఈస్ అన్దర్ హేతు అనర్ వే టు సే పరమం దెన్ కార్యము పుట్టుక దిట్టుట కలిగి ఉంటుంది కారణాలకి కారణానికి జన్మ మరణాలు ఉండవు సో ఇన్ని కారణాలకి ఇన్ని హేతువుల చేత కారణము కార్యము కంటే సుపీరియర్ పరము అదేవిధంగా ఈ జగత్తు పరమేశ్వరుని ఎందు ప్రకటమైనది సో ఆభరణములు బంగారములందు ప్రకటమైన విధంగా కాబట్టి జగత్ కారణమైన ఈశ్వరుడు కార్యమైన జగత్తు కంటే ఉత్కృష్టు ఏమిటి ఉత్కృష్టత అంటే ఈ జగత్తు దేశకాలములకు లోబడి ఉంటుంది పుట్టుక మరణం ఉంటాయి ఈ జగత్తు ఏ ఈశ్వరుని ఎందు ప్రకటమైందో ఆ ఈశ్వరుడు దేశకాలములకు అతీతంగా జన్మ అతీతంగా ఉంటాడు సో ఇది పరమం బ్రహ్మ తర్వాత బ్రహ్మానగానే ఈ మాట నేను నా అన్న కూర్చున్నాకు బ్రహ్మానగానేదో పెద్ద జడవస్సు పెద్దదిదో ఉంటుందన్న ఆ అధిక అభిప్రాయం ధామ బ్రహ్మ ధామ ధామ అనే పదాన్ని అసలు ఒరిజినల్ మీనింగ్ దానికి చైతన్యము అని ప్రకాశము అనర్థం ధామ అనే పదానికి అయితే క్రమక్రమంగా ఈ ధామ అనే పదాన్ని ఒక స్థానము అనే సెన్స్లో వాడడం ప్రారంభించేశారు ఉపనిషత్తులో లే అలా వాడలేదు సో యదా తేజ జగద్భాసతే అఖిలం యంద్రమశిత్యాగో ప్రేజో విద్యమా సో తద్ధామ పరమం మమ అని అంటాడు పదిహేనో అధ్యాయంలో ఆదిత్యుడు ఇచ్చా అని చెప్పి సో ఈ ఆదిత్యుని యొక్క తేజస్సు దేని నుంచి ఆవిర్భవించిందో ఎట్సెట్రా పరమం మమ అది నా యొక్క స్వరూపము అని చెప్తారు సో ధమ అంటే ప్రకాశ స్వరూపము అని అర్థంగానే ఓ చోటు అని కాదు అయితే చోటు అనే అర్థంలో వాడుతున్నారు వైకుంఠధామ అని అంటారు వైకుంఠధామ అంటే ఏమిటి వైకుంఠము అంటే బుద్ధి బుద్ధి సర్వము ప్రకాశిస్తుంది సకల జగత్తు బుద్ధి ఎందు కాబట్టి వైకుంఠ శబ్దానికి బుద్ధి అర్థం సో బుద్ధి బుద్ధియే ధామ అంటే ప్రకాశ స్థానము పెర్ఫెక్ట్ అయితే మీరు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వైకుంఠము ధామము అని ఏదో సింబాలిక్గా చెప్పుకుంటే బాగానే ఉంటుంది దీన్ని డ్రాప్ చేసేసి కేవలము దెట్ ఈస్ ద ప్లేస్ అండ్ ధామ మీన్స్ ద ప్లేస్ అని ఆ రకంగా కాలంలో ఆ రకమైన అర్థాన్ని చెప్పి ఒరిజినల్ అర్థాన్ని విడిచిపెట్టేశారు ముందు సింబోల్ అని పెడతారు పెట్టి ఒరిజినల్ని విడిచిపెట్టేస్తారు ఇది నేను మోడర్న్ దృష్టాంతం చెప్తాను గమనించండి ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంటుంది మామూలుగా ఆర్టికల్ ఏదైనా మాకు ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ అని అంటే ఆ ట్యాక్స్ కడితే కానీ దాన్ని దాన్ని కంపెనీ ఆవరణలోంచి బయటికి తీసుకురాను కాబట్టి అది లారీలో బయటకు వచ్చిందంటే ట్యాక్స్ అయ్యే వచ్చింది ఆల్రెడీ ఇట్ ఈస్ ట్యాక్స్ కాబట్టి ఇంకా ఇంకా ట్యాక్స్ ఏమిటి ఆల్రెడీ ఇట్ ఈస్ ట్యాక్స్ అది వన్స్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అగర్వత్ ప్యాకెట్ ఉందనుకోండి ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేటు ట్యాక్స్ పడిపోయింది ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రైడ్ అక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దాని మీద స్టాంప్ వస్తే కానీ బయటకు రాక ట్యాక్స్ తీసుకునే వదిలిపెడతాయి ఆల్రెడీ ట్యాక్స్ సో దెట్ షుడ్ బి నో మోర్ ట్యాక్స్ ఒకప్పుడు ఉండేది కాదు సేల్స్ ట్యాక్స్ అనే మాట ఉండేది కాదు అయితే మద్యపాన నిషేధాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక ప్రపోజల్ వస్తే ఆ రోజుల్లో ఉండి ఈ మూడు రోజులు అందరూ మర్చిపోయారు కానీ అనే ఒక ప్రపోజల్ ఉంటే దాని మీద వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు ఏమన్నారంటే మద్యపానం జనాలు మద్యానం తాగుతుంటే మనకి బోళంత ఆదాయం వస్తుంది ఎక్సైజ్ దాని మీద వాళ్ళు తాగి ప్రతి సీసాకి మనకి బోళంత రూపాయలు ఆదాయం వస్తుంది ఇప్పుడు ఈ మద్యపానాన్ని ఆపేసినట్లయితే మనకి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వానికి సో ఆదాయం తగ్గిపోతేలాగా ప్రజాసేవ చేయటానికి ఆదాయం ఉండాలి కదా కొన్ని లాజిక్ ఎలా ఉందో ప్రజాసేవ కోసం ఆదాయం కావాలి ఆదాయం ప్రజల నుంచే వస్తుంది ప్రజలు వినాశం అయిపోతుంటే ఆదాయం పెరుగుతుంది చాలా విద్యూరమైన లాజిక్ ఎనీవే కాబట్టి ప్రొహిబిషన్ ఉండడానికి వీలు ఈ ఎకనామిక్ రీజన్ అంటే అప్పుడు రాజాజీ గారు ఒక సలహా ఇక్కడ పుట్టిన సలహా ఆయన ఏమన్నారంటే మనం కొత్త ట్యాక్స్ ఒకటి పెడతాం సేల్స్ ట్యాక్స్ని పెడదాం టూ పర్సెంట్ వందకి రెండు రూపాయలు సబ్బు మీద అన్నిటి మీద వేసుకున్నాం అది ఆ ఆదాయం ఇలా కవర్ అవుతుంది అని ఆయన పెట్టారు ఆ తర్వాత ఏమైంది రెండు రెండు వదిలే సేల్స్ ట్యాక్స్ ఉంది మద్యపాన నిషేధం పోయింది రెండు రోజులు సేల్స్ ట్యాక్స్ ఉంది కదా సేల్స్ ట్యాక్స్ ఉండిపోయింది దేనికోసం సేల్స్ ట్యాక్స్ వచ్చిందో అది వదిలిపెట్టేశారు సేల్స్ ట్యాక్స్ నిజిలి అలాగే మన హిందూ ధర్మంలో కూడా ఒరిజినల్ తత్వానికి సింబల్స్ వచ్చాయి తత్వాన్ని విస్మరించేసి సింబల్స్ పట్టేసుకున్నారు ఎంత దురదృష్టకరమైన విషయం అంటే తత్వాన్ని మీరు విడిచిపెట్టేసి సింబల్స్లో కనుక ఫిక్స్ అయిపోతే చాలా ఎంబరాసింగ్గా కూడా ఉంటుంది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ వెరీ ఇన్కన్వీనియంట్ ఇట్ ఈస్ ఎంబరాసింగ్ ఆల్సో వెరీ ఎంబరాసింగ్ సో కానీ బుద్ధి ఎనాస్థిటైజ్ చేసి కూర్చుంటారా దాన్ని ఆలోచించనివ్వరు గత ఏరియా ఆ ఏరియాలో ఎనాస్ ఎనస్థిషియా ఇచ్చేస్తారండి అక్కడ నో మోర్ థింకింగ్ మిగతా డబ్బు విషయాల్లోనూ సంసార విషయాల్లోనూ బాగా ఆలోచిస్తూ ఉంటారు మతం దగ్గర వచ్చేటికి నో థింకింగ్ ఎనస్థిటైజ్ కాబట్టి సో అలా ఉంటుంది ఎనివే ధామ అంటే ఓ స్థానానికి ధామన్ అర్థం కాదు ధామ అంటే చైతన్యము చైతన్య ప్రకాశం వ్యో వేద నిహితం గుహాయాము పదమే వ్యోమం అని అక్కడ చెప్పారే అదిగో హృదయ గుహయందు ప్రకాశించేటువంటి చైతన్యము అదియే ధామ ఆ ధామా అనే పదాన్ని ఎందుకు వేశారంటే బ్రహ్మధామాని బ్రహ్మ అంటే పోతారని సర్వ జగత్తు బ్రహ్మ నుండి పుట్టింది అని అన్నప్పుడు జగత్తు చుట్టూ చుట్టూ మీకు ఎలా కనపడుతుంది మీకు ఆకాశం కనపడదు తేజస్సు కనపడదు కనపడదంటే ఇవి మిస్ ఇప్పుడు ఇక్కడ ఏముంది చెయ్యింది ఇప్పుడే ఉంది ఏమీ లేదని చెప్తాను సో వి మిస్ స్పేస్ అండ్ లైట్ ఎనర్జీని మిస్ అయిపోతాం స్పేస్ మిస్ అయిపోతాం కాబట్టి ఇంకా జగత్ అంటే మనకేం కనపడుతూ ఉంటుంది సాలిడ్ స్టెఫ్ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇది బ్రహ్మ నుంచి పుట్టిందంటే బ్రహ్మ కూడా బండా బండాలాగా పెద్దదిలో ఉండి ఉండాలి అని వీడు దిస్ ఇట్ ఇస్ మన హీ కెనాట్ అప్రిషియేట్ దట్ చుట్టూ కనుక కూడా ఈ సాలిడ్ స్టెఫ్ ఉందో దిస్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లైట్ అది ఫ్రమ్ ఎనర్జీ విచ్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గ్రావిటేషన్ దట్ ఈస్ స్పేస్ అసత్యం గ్రహించటం స్థలాల్లో కఠినమైన విషయం అది చాలా స్థూల బుద్ధి కదా అర్థం కాదు సూక్ష్మమైన బుద్ధి ఉన్నప్పుడే అర్థం అవుతుంది ఇట్ ఈజ్ ఇది వెరీ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ గ్రావిటేషన్ నుంచి రేడియేషన్ వస్తుంది అండ్ ఫర్దర్ కోయిలెస్ అయినప్పుడు ఎనర్జీ మ్యాటర్ పుడుతుంది కాబట్టి మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ కండెన్స్డ్ ఎనర్జీ కాబట్టి మ్యాటర్ భూమి ఉంది భూమి చుట్టూ ఉన్నటువంటి స్పేస్ అండ్ రేడియేషన్ వల్ల ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈస్ ది దట్ ఈస్ ది దట్ ఈజ్ ది మెయిన్ థింగ్ కానీ అది మనం విస్మరిస్తాం ఆ సూక్ష్మమైన అంశాన్ని విస్మరించి స్థూలాన్ని కొట్టుకుంటాం కాబట్టి ఇది స్థూలం కనుక ఈ స్థూలం దేన్నించి పుట్టిందో ఆ బ్రహ్మ కూడా స్థూలమయ్యుతుంది అని బ్రహ్మని ఒక స్థూల ద్రవ్య రూపంగా భావన చేస్తాం అలాంటి భావన చేయవద్దు స్థూల దృష్టి నుండి సూక్ష్మము వైపుకి మనస్సుని ప్రసరింపజేయటం కోసం ఎల్ విర టైం బ్రహ్మ హామ ఈ స్థూలము సూక్ష్మించ సూక్ష్మమైనటువంటి అగ్ని వాయువు ఆకాశం నుంచి పుడితే అవి కూడా ఏ ఆత్మ చైతన్యం నుంచే బ్రహ్మ నుంచి పుట్టాయో ఆ బ్రహ్మ చైతన్య శక్తి చైతన్య స్వరూపము అని దాని ఎందు ద్రవ్యత్మబుద్ధి పడిపోతుంది మనిషికని ద్రవ్యం అనుకుంటాడు ఓ పెద్ద ముద్దేదో అనుకుంటారే ఆ విధంగా అనుకుని పోతారేమోనని ధామ అది ప్రకాశము తర్వాత ఈ ఈ ధామ ఎటువంటిదంటే ఈ పరబ్రహ్మ సర్వకామానాం ఆశ్రయం ఆస్పదం సో అన్ని కామనలకు ఆశ్చర్యము అది ఏ అన్న ఇప్పుడు మీకు ఒక ప్రతిపాదన ఒకటి ఉంది వేదాంతంలో చాలా యునీక్ ప్రతిపాదన అదేమంటే మీకు ఒక మనోరథం ఉందనుకోండి కామన ఇప్పుడు టాపిక్ కామన్ టాపిక్ వస్తుంది మెయిన్గా ఒక కామన ఉందనుకోండి ఈ కామన సిద్ధించినప్పుడు ఏమిటవుతుంది కామన్ ఎందుకు సిద్ధించాలి ప్రతివాడు కూడా ది స్ట్రైవ్స్ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఎందువల్ల డిజైర్ ఫుల్ఫిల్ అయితే ఏమిటవుతుంది ఏమిటవుతుందంటే కోరిక సిద్ధిస్తే ఆ రంగంలో సుఖానుభూతి కలుగుతుంది కాబట్టి నువ్వు ఏది కోరుతున్నావో ఆ వస్తువు అబ్సల్యూట్లీ ఆ వస్తువు ఎందు ప్రేమ కాదు ఆ వస్తువు వల్ల కలిగే సుఖానుభూతి మీదనే ప్రేమ ఒకవేళ ఏ కారణం చేతనా ఆ వస్తువు వల్ల ఇంకా సుఖానుభూతి కలగట్లేదు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు ఆ వస్తువుని త్రోసిపుచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ వస్తువు వల్ల సుఖానుభూతి కలిగితే మటుకు దాన్ని అతిపెచ్చుకుంటారు సుఖానుభూతి కలగకపోతే దాన్ని విడిచిపెట్టేసేందుకు ప్రయత్నం చేస్తారు దాన్ని సంపాదించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో వదిలించుకున్నది అంత ప్రయత్నం చేస్తారు అవునండి సో అనేక దృష్టాంతాలు మనం చెప్పచ్చు ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నారనుకోండి ఆ కారు ఆరు మాసాల తర్వాత మంచి కండిషన్ లో ఉంది ఇట్ ఈస్ స్టిల్ సర్వింగ్ యు బట్ సమ్హౌ ఇట్ అక్కర్ టు యూ దట్ యూ డోంట్ నీడ్ ఏ కార్ సమ్హౌ యుట్ అక్కర్స్ టు యూ లేకపోతే దీన్ని తీసేసి ఇంకొకటి తీసుకుందామని మొత్తానికి ఇది దీనివల్ల ఇది ఏ సుఖాన్ని ఇస్తుందని మీరు కొన్నారో ఆరు నెలల కిరటం ఇంకా నోమోర్ అది ఆ సుఖాన్ని ఇవ్వట్లేదు అనేటువంటి మనస్సులో పడిపోతే ఇప్పుడు అది వదిలించుకునేదాకా మాకు మీకు నిద్రపడదు అది వదిలించుకుంటేగా నిద్రపడతారు కాబట్టి వస్తువు ఏదైనా కూడా తనంత తాముగా అది అది ప్రేమించ ప్రేమించబడదు అది ఎప్పుడు ప్రేమించ ప్రేమిస్తారంటే మానవులు అది తన హృదయానికి సుఖానుభూతిని కలిగించినప్పుడే ప్రేమిస్తారు కాబట్టి మీరు ఒక వస్తువుని ప్రేమిస్తున్నట్లుగా అనిపించినా మీరు వాస్తవంగా ప్రేమించేది ఆ వస్తువు వల్ల కలిగే సుఖానుభూతిని మాత్రం అవునండి ఈ సుఖానుభూతి యొక్క ఆస్పదం ఏది ఎక్కడా విని ఆశ్రయం ఏది ఆత్మచైతన్యం సుఖానుభూతి హృదయంలో ఉంటుంది బాహ్యము ఉన్నది కదా కాబట్టి సర్వకామానా ఆశ్రయం ఆస్పదం సో ఈ ఆత్మ చైతన్యము పరబ్రహ్మయ్య ఆత్మచైతన్య రూపంగా ఉన్నది ఈ చైతన్యం ఉన్నదే సకల సుఖముల అనుభూతి మీకు ఆవిష్కారం అవుతూ ఉంటుంది అందుకే ఆత్మ చైతన్యమే సకల సుఖములకు ఆశ్చర్యము ఆస్పదము అని సో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు ఆయా కోరికల్ని పొందుతారు అని అక్కడ ఈ కోరికల వల్ల కలిగే లాభము అంతా కూడా బాగా బహిర్ముఖ చెప్పిన మాట ఇప్పుడు అంతర్ముఖంలోకి వచ్చేసాం ఇక్కడ వీళ్ళు నిష్కామంగా ఆత్మజ్ఞానం అర్చిస్తున్నాడని అంటున్నాము కాబట్టి ఇది సర్వత సంప్రసోదక స్థానీయము నిన్న మీకు మనం చేశాను సో ఆత్మస్వరూపాన్ని కనుక తెలుసుకుంటే అన్ని కామనలభిస్తే వచ్చే ఆనందమంతా దాంట్లో అంతర్గతమయ్యే ఉంటుంది ఓకే ఎత్ర విశ్వం నిహితం హాతి శుభ్రం అనేది అంటున్నారు ఎత్ర ఎస్మిన్ బ్రహ్మణి ధామ్మీ విశ్వం సమస్తం జగన్ నిహితం అర్పితం అది ఇప్పుడు చిత్ర అంటే ఎత్ర విశ్వం నిహితం ఎత్ర అంటే ఏ బ్రహ్మ ఎందు ఎస్మిన్ బ్రహ్మని విశ్వం నిహితం విశ్వం అంటే సమస్తం జగత్ మొత్తం జగత్తుంటా కూడా నిహితం అంటే అర్పితం అర్పించబడి ఉన్నదో అంటే ఉంది అంటే మామూలుగా ఈశ్వరుని జగత్తుంది అన్నారు అంటే ఈశ్వరుడు ఇలా ఉంటే దాని మీద జగత్తుంది అని అల్లా కాదు ఇట్స్ నాట్ లైక్ కుర్చీలో మనిషి కూర్చున్నట్టు అయితే ఈశ్వరుడి పొట్టలో ఉందనో ఈశ్వరుడు పొట్టలో జగత్తుందంటే జగత్తుగా ఆయన జగత్తుంది జగత్తు భిన్నంగా ఆయన ఆయన పొట్ట ఆయన కాళ్ళు ఆయన చేతులు వేరుగా ఉన్నాయి ఓసానసి హశ్వరుడు పొట్టలో జగత్తుంటే ఆ పొట్టలో ఏమైనా మార్పులు వస్తే జగత్తుకి హాని కలుగుతుంది ఈ జగత్తుగా జగత్తు చక్కగా ఇది విస్తే వర్ధుల్లుతో ఉంటే ఆ పొట్టకి హాని కలుగుతుంది కాబట్టి అదేమీ వర్కౌట్ అయ్యే మాట కదది సో ఇంకేదో ఒక సింబాలిక్గా చెప్పినందుసేపు పర్వాలేదు కాబట్టి నిహితం అంటే అర్పితం అర్పించబడి ఉన్నది అంటే ఇంకా దాని నుంచి దీన్ని విడవీయలేకుండా ఉంది అదే అర్పించడం సో నెక్లెస్ బంగారం నుండు అర్పితమై ఉన్నది అంటే ఇంక నెక్రస్ని మీరు బంగారు నుంచి వేరే విడదీయలేరు సో ఆ విధంగా ఆ పరబ్రహ్మ ఎందు ఈ జగత్ కూడా అర్పితమై ఉన్నది సో ఇక్కడ ఎస్మిన్ బ్రహ్మణి బ్రహ్మ అంటే మళ్ళీ జ ఏదైతే ప్రకాశ ప్రకాశస్వరూపమైన చైతన్య ప్రకాశము రూపంగా ఉండేటువంటి ఏ పరబ్రహ్మ కలదో ఈ సకల జగత్తు ఉన్నది కాబట్టి మీకు స్థూలంగా జగత్తు కూడా ఆ చైతన్య ప్రకాశంలోనే మీరు సినిమా చూస్తున్నారు చూస్తుంటే ఒక బల్బు వీధి బల్బు ఒకటి బాగా వెలుగుతోంది ఆ వెలుగుతున్న ఆముకుని నీడలు చీకటే ఉంటాయి ఆ చీకట్లో ఎవడో దాముకుని ఉండండి ఇంకేదో సినిమా ఒక దృశ్యం మీకు నేను వర్ణిస్తున్నాను ఇంకా కష్టంగా నేను చెప్పిన దృశ్యాన్ని మీరు భావన చేయగలరు కదా ఇప్పుడు ఈ దృశ్యంలో నాకు మీరు చెప్పండి ఆ బాగా మెరుగు బల్బు దేని ఎందు అర్పితమై ఉన్నది ఈ ప్రకాశమునందు అర్పితమై ఉన్నది ఆ నీడను చీకటి అది దేని ఎందు అర్పితమై ఉన్నది అది కూడా ప్రకాశముందు అదేవిధంగా ఆ నీడని మీరు అనుకునేది కూడా ఈ ప్రకాశం వల్లే ప్రకాశిస్తూ ఉందండి ప్రకాశించాలి కదా అలా అయితే నీడ ఏ కదా చూస్తుంది సో అదేవిధంగా మీరు స్థూలము అనుకునేటువంటి జగత్తు కూడా ఆ చైతన్యమునందే అర్పించబడి ఉంది కాబట్టిగత్ కారణము అంటే ఒక ద్రవ్యం ఒక ద్రవ్యం ఒక మెటీరియల్ కాస్ అని మీరు ఒక మ్యాటర్ ఏదో ప్రీ ప్రైమార్డియల్ మ్యాటర్ ఏదో ఒకటి ఉంది అది జగత్ కారణం అని మీరు అనుకోద్దు దిస్ నాట్ ది మ్యాటర్ విచ్ ఇస్ దికాస్ ఆఫ్ ది యూనివర్స్ ఇట్ ఈస్ ది అవేర్నెస్ ది చైతన్యం కాన్షియస్నెస్ విచ్ ఇస్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఆ చైతన్యమే ఆత్మరూపంగా మన హృదయంలో ప్రకాశిస్తుంది తర్వాత స్వేన జ్యోతిషాతి శుభ్రం శుభ్రం అది భాతి ఈ బ్రహ్మ బ్రహ్మధామ అంటే చైతన్య ప్రకాశస్వరూపమైన పరబ్రహ్మ భాతి ప్రకాశింపుతున్నది అంటే స్వయంగా ప్రకాశిస్తున్నది స్వేన జ్యోతిష భాతి పరప్రకాశ్యము కాదు మరొక దానికేత ప్రకాశించదేయబడేది కాదు అది తనంపు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా పరబ్రహ్మ స్వయం ప్రకాశము అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉంది అని చెప్పడం ఆత్మ అని చెప్పడానికి ఇంకా వేరే ఏమీ చెప్పక్కర్లేదు స్వయం ప్రకాశము అని చెప్తే ఆత్మే ఎందుకంటే ఈ జగత్తులో స్వయం ప్రకాశమైన తత్వం ఒక్కటే ఉంది అది ఆత్మ ఇంకా అంతకంటే వేరే స్వయం ప్రకాశం ఏమీ లేదు మీరు దేవుడు దేవుడు అన్న అన్నప్పుడు కూడా ఆ దేవుణ్ణి కూడా ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఆ దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడంటే బతికిపోయాడు లేకపోతే జగుడు అయిపోతాడు ఆత్మరూపంగా లేకపోతే ఈ సపోజ్ బ్రహ్మన్ అది ఈశ్వర ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మన్ దెన్ హీ డిఫెండ్స్ అపాన్ ది ఆత్మన్ టు కమ్తుందా అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నాకు నిన్న ఎవరో చెప్పారు ఈ మధ్యన తిరుపతి వెంకటేశ్వర స్వామి పవర్ అంతా బాగా తగ్గిపోతుందండి ఇప్పుడు ఆ పవర్ అంతా కూడా కాళహస్తికి బాసర్కి షీడ్లీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పే అని క్యాల్కులేషన్ అంటే ఈ దేవస్థానాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా బాగా తెలుసున్న వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు తిరుపతి దేవస్థానానికి వంద రూపాయలు బాసర్కి పది రూపాయలు షిర్డీకి ఇరవై రూపాయలు కాళహస్తికి పది రూపాయలు ఆదాయం వచ్చింది అంటే నలభై రూపాయలు ఇప్పుడు ఏమైందంటే షిర్డీ ఆదాయం యాభై రూపాయలైంది కాళహస్తి ఆదాయం పది రూపాయల నుంచి ఇరవై రూపాయలైంది బాసల ఆదాయం పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు తిరుపతి ఆదాయం వంద నుంచి యాభై కోడిపోయింది అంటే మరి ఇప్పుడు కరెక్టేగా సో దర్ ఈజ్ అ డ్రిప్ అతని ఎకనామిక్స్ దేర్ ఈజ్ ఏ బ్రిఫ్ట్ ఎనీవే సో కాబట్టి పర ఒక దేవాలయము గొప్పది అని అంటే దాని గొప్పతనం ఎందుకు వచ్చింది భక్తుల విశ్వాసం నుంచి శ్రద్ధ నుంచి వచ్చింది దేవుడి గొప్పతనం భక్తుని యొక్క శ్రద్ధపై ఆధారపడి దేవుణ్ణి దేవుడు చేసింది ఎవరు భక్తుడు కాబట్టి దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడు అంటే బతికిపోయాడు లేకపోతే దేవుడు జడు వినాశం అయిపోతుంది ఇంకైతేనే ఉపనిషత్తు దేవుణ్ణి నిలబెట్టడం కోసమే బ్రహ్మధామ స్వయం జ్యోతి ఆత్మరూపంగా ప్రకాశింపజేస్తుంది అది ఇంకైతేనే ఈశ్వర జ్ఞానం అని అందరూ ఆత్మజ్ఞానమే అన్నారు ఈశ్వర జ్ఞానం అని ఈశ్వర భక్తి అంటారు కానీ ఎప్పుడైనా విన్నారా మీరు ఈశ్వర జ్ఞానం అనే మాట ఆత్మజ్ఞం వచ్చేయద్భూతి కమహాను ఈశ్వరజ్ఞం వచ్చే తన లేదు ఆత్మజ్ఞం వచ్చే ఆత్మ అంటే ఈశ్వరుడనే అభిస్తాయి సో స్నేహ శుద్ధం అప్పుడు అస్తమానం ఈ శుద్ధం అనే మాట వేస్తూ ఎందుకు వెయ్యాలంటే అది ఒకవేళ కలుషితం అనే ఆశంక ఉండబట్టి ఆశంకను నివారించడం కోసం వెయాల్సి ఆశంక ఉంటేనే లేకపోతే ఎందుకు వేయడం సో ఆశంక ఎందుకు వచ్చింది జగత్తు ప్రకటమైనది పరబ్రహ్మ నుండి అని అనగానే ఇప్పుడు జగత్తు ఇది ఇది దీన్ని ఒక వ్యవస్థే ఉండదు ఇది ధర్మం ఉంది ఆ ఉందని ఇలా చెప్పడం కష్టం ఇది ఆ దేవుడి నుంచి వచ్చిందంటే మరి దేవుడు ఎలా ఉండిపోతాడో అని అలాంటి డౌట్ వస్తుందని అటువంటి డౌట్ వద్దు అని చెప్పడం కోసం శుభ్రహం మీకు పరమేశ్వరునిలో ఈ ధర్మాధర్మముల యొక్క గుణదోషములు లేవు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే మరో పాయింట్ అక్కడికక్కడ ఫిక్స్ అయిపోతుంది అది ఏమిటంటే ఈ జగత్తు నిత్యా ఎందుకంటే సపోజ్ జగత్తు ఈశ్వరుని ఎందు ప్రకటమై జగత్తు సత్యం అనుకోండి అప్పుడు జగత్తు ఎందు ఉండే ఈశ్వరునికి తప్పకుండా సంక్రమించి తీరుతాయి ఆయన ఎందు అర్పితమై ఉన్నది అసత్యము మరి గుణదోషాలు ఎక్కడికి పోతాయి ఆయనకి అర్పి అర్పితమై తీర్చ కాబట్టి ఆ వాస్తవంలో ఈశ్వరుడు శుద్ధం శుద్ధం గుణదోషములు అతీతుతో అంటే జగత్తు యొక్క గుణదోషములు ఆయనకు సంక్రమించటం అంటే జగత్తు విత్యా అప్పుడే కుదురుతుంది కాబట్టి ఉపనిషత్తుల యొక్క సర్వోత్తమైన సిద్ధాంతంలో ఇలాగే ఉంటుంది వ్యవస్థ చాలా సూక్ష్మమైన విషయం తమపీ ఏమాత్మజ్ఞం పురుషం ఏ హ్యకామాభూతితృష్ణావర్జితా ముముక్షల సంతః ఉపాసతే పదమివా సేవ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞుడైన పురుషు ఎవడైతే ఆ పరబ్రహ్మను తెలుసుకున్నాడో ఆత్మరూపంగా వాడిని ఆ పురుషుణ్ణి పురుషుణ్ణంటే వ్యక్తిని ఆ వ్యక్తిని కూడా వీళ్ళు పూజిస్తారు రేపు అమాపి ఆ వ్యక్తిని కూడా పూజిస్తారు అంటే బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారు బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారంటే మరి ఇంకా ఎవరినైనా పూజిస్తారా అంటే పరమేశ్వరుణ్ణి పూజిస్తూ కదా పరమేశ్వరుణ్ణి పూజించినట్టుగానే బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారు సో అంటే ఈశ్వరుణ్ణి పూజించడం మానేసి బ్రహ్మజ్ఞాని పూజిస్తారని అభిప్రాయం కాదు ఈశ్వరుణ్ణి ఎలాగూ పూజిస్తూ ఉంటారు పరమేశ్వరునితో సమానంగా బ్రహ్మజ్ఞానిని కూడా పూజిస్తారు అందుకేనే పెద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ శ్వేతాశ్వక రూపనికి మంత్రాన్ని చాలా ప్రసిద్ధమైన మంత్రం మీరు వినుండ వినుండవచ్చు ఎలాగంటే ఎస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురవు సస్యైతే కథిత వ్యర్థా ప్రకాశితే మహాత్మన అని అంత ఆఖరా ఉపనిషత్తు సో ఎవడికైతే ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి సత్యాలు బుద్ధిగా అందుతాయి ఒకరికి ఎటువంటి వాడికి తెలుస్తాయంటే ఎవరికైతే దేవే పరాభక్తి పరమేశ్వరుని ఎందు నిష్కామభక్తి కలదు పరాభక్తి అంటే నిష్కామభక్తి అని అర్థం సో యథా దేవే తథా గురం దేవుడి ఎందు ఈశ్వరుని ఎందు ఎట్టి భక్తి కలదో అటు గురువు అంటే ఆత్మజ్ఞాన ఎందు కూడా ఆత్మజ్ఞుడు అయి ఉండాలి కదా గురువు సో ఆత్మజ్ఞాన ఎందు కూడా అటువంటి భక్తి కలిగిన ఈ జ్ఞానము ఈ ఉపనిషత్తులో చెప్పిన సత్యముల నుంచి సో సమతి ఆ అపిశబ్దానికి అర్థం ఏమిటంటే అది అందుకే శంకరులు ముందు ముందు ఏమన్నారు పరమివ సేవంతే ఎలాగైతే పరం పరమాత్మను అదే అదేవిధంగా ఈ ఆత్మజ్ఞుణ్ణి వీళ్ళు ఉపాసతే అంటే సేవించుకున్నారు సో ఈ వీళ్ళు ఎలా సేవిస్తున్నారు అకామాహ ఏహి అకామాహ కామన లేకుండగా సేవిస్తున్నారు ఇప్పుడు గమనించండి ఈశ్వరుడు పరమాత్మ ఉన్నాడు అన్నదానికి నిఖార్స్ అయినటువంటి నిదర్శనం ఏమైనా ఉందా అని అడిగితే వేదాంతులు ఏమైనా నిదర్శనం వేదాంతులను అడిగితే వాళ్ళు చెప్పే నిదర్శనం అది రకంగా ఉంది మీరు లోకంలో నిదర్శనం అంటే ఆ ఉంది ఏమిటి ఫోటో నుంచి విభూతి పడింది అని చెప్తారు అంటే ఇప్పుడు ఫోటో నుంచి విభూతి పడింది కాబట్టి అది నిఖార్స్ అయిన నిదర్శనము ఫోటో చూపిస్తారు ఫోటో నుంచి విభూతి పడిందని ఫోటో చూపిస్తారు సో అది నిదర్శనమా అంటే ఇన్ ఏ వే ప్రూఫ్ బట్ ఇట్ కుడ్ బి హియర్ సే ఆల్సో అలాంటి నిదర్శనాలు వేదాంతలు చెప్పడం కూటోల నుంచి విభూతి పడింది లేకపోతే చపాతీలు వచ్చాయి అని అలాంటి నిదర్శనాలు చెప్పడం వీళ్ళు చెప్పే నిదర్శనం ఏంటంటే పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము సాధు పురుషుడు సాధువు సాధు సంత ఎవరైతే సకల జగత్తును ఈశ్వర రూపంగా దర్శించే ఆత్మజ్ఞానులు ఉంటారో ఆత్మజ్ఞాని పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము ది మేనిఫెస్టో ఫామ్ ఆఫ్ ది పరబ్రహ్మన్ ఈజ్ ది నోవర్ ఆఫ్ ది సెలెన్స్ ఎందుకంటే భేదమే లేదు కదా కాబట్టి పరబ్రహ్మ జ్ఞానమును పొందిన మహాత్ముడు వాడు ఇదే డెదితూ ఉంటాడు వాడు రూపము ఎవరి యొక్క వ్యావహారిక రూపము ఈశ్వరుని యొక్క వ్యావహారిక ఎందుకంటే వాళ్ళు జీవాంశం ఉండదు అంతా ఈశ్వరాంశం అదే ఆత్మజ్ఞానం లేనివాడు వాళ్ళు జీవ జీవలక్షణంగా జీవుడుగా పరిచ్ఛిన్నంగా ఉంటాడు కదా జీవలక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి సాధు పురుషుడు ఆత్మజ్ఞాని పరబ్రహ్మ యొక్క వ్యావహారిక రూపము ఇప్పుడు మన ముందు మహాత్ముడు సంచారం చేస్తూ ఉంటాడు ఇటువడు తిరుగుతూ ఉంటాడు కలకాయకపోతే వస్తే ట్యాబ్లెట్ వేస్తూ ఉంటాడు ఇలాంటివి ఏవో చేస్తూ సో ఈ మహాత్ముని యొక్క పారమార్థిక రూపమేమి అన్నట్లయితే ఈశ్వరుడు కాబట్టి మీకు నేను చూడే ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపము మహాత్ముడు మహాత్ముని పారమార్థిక రూపము ఈశ్వరు కాబట్టి ఈశ్వరుణ్ణి ఎలా పూజిస్తారో మహాత్ముని కూడా అదేవిధంగా పూజిస్తారు ఏమి తేడా ఏం సో సకామంగా పూజిస్తే కామనలు సిద్ధిస్తాయని మనం చేశాము ఇప్పుడు అకామా అంటే విభూతి తృష్ణ వర్జితా విభూతి అంటే సంపద ఏవేవో సంపదలు సంపదల మీద తృష్ణ అంటే కామన దృఢమైనటువంటి కామనకి తృష్ణ అని పేరు సో కృష్ణ ఈ తృష్ణ అని పదాలు ఉన్నాయి పర్ష తృష్ణ రెండు ఒకే మూల రూపు నుంచి తృష్ అనే పదం నుంచి గర్భ నుంచి పుట్టే పర్ష అంటే దత్తిక దాహం వేస్తుందంటే దత్తికగా ఉన్నవాడికి మీరు వాడిని దాహం నీరు త్రాగాలి నీరు త్రాగకుండా మీరు ఆపలేరు బికాజ్ నీరు త్రాగాలి అనేటువంటి ఆ అడ్జి చాలా పవర్ఫుల్ ఉంటుంది దాన్ని పర్ష అంట వీడి ఈ కామన గలవాడు సిమిలర్ అర్జి కలిగి ఉంటాడు ఆ కామన విషయంలో సిమిలర్ అర్జి కలిగి ఉంటాడు దాన్ని కృష్ణ అంటారు ది ఆర్ రిలేటెడ్ వెరీ గుడ్ సర్జీ నో మోర్ అర్జి అర్జెంట నాచురల్ దాన్ని అర్జెంతం సహజ ఇది వీడి మానసికమైన కామన కాబట్టి దీనికి కృష్ణ అంటారు పర్ష కృష్ణ ది డిఫరెంట్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ విట్ హ్యావ్ టు సేమ్ ఆరిజన్ సో విభూతి తృష్ణావర్జిత సంపదల మీద తీవ్రమైనటువంటి కామన లేకుండా ఉంటారు చాలా నిష్కామన్గా ఉంటారు ఈశ్వరుణ్ణ ఆరాధిస్తూ ఉంటారు సో ఒక పని కట్టుకుని ఈశ్వరుణ్ణి ఆరాధించి పని కట్టుకుని ఒక కామన కోసం ఈశ్వరున్ని ఆరాధించేటువంటి దృష్టికోణము సరైన దృష్టికోణం కాదు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నేను చూస్తూ ఉంటాను చూసినప్పుడు నేనేమన్నాను కూడా వ్యక్తిగతంగా మనం ఏమనకూడదు పాఠం చెప్పేప్పుడు చెప్పాడనే చెప్పదలుచుకునేవో పాఠంలో వెళ్ళిపోతాడు సో రాజకీయ నాయకుల ఉపన్యాసాలాగా వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన ప్రిన్సిపల్స్ ఏవో ఏదో పబ్లిక్ స్పీచ్లో చెప్పేస్తాను అలాగే నేను చెప్పాల్సిన ఏమన్నా పాఠంలో చెప్తా వ్యక్తిగతంగా ఎందుకు చెప్తాను ఇప్పుడు వీసాకి వెళ్ళి ముందు ముక్కు ముక్కు ముక్కుకుని ముడుపు కట్టి వీసాకి వెళ్తాను సో ఇది ఒక పెద్ద సమస్య ఎందుకంటే వీసాకి వెళ్ళిన వాళ్ళలో డెబ్బై శాతం రిజెక్ట్ అవుతుంది ముప్పై శాతమే వీసాలు ఇస్తారు వాళ్ళు కానీ వంద శాతం మొక్కులు మొక్కుతారు ఈ మొక్కుల్ని ఎంకరేజ్ చేయకూడదు అలా ఎందుకంటే శ్రద్ధ దెబ్బతింటుంది ఎలక్షన్లలో నిలబడ్డ వాళ్ళు వీళ్ళు పూజలు చేస్తారు వాళ్ళు పూజలు చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా అలా డైరెక్ట్ కమిషన్ పెట్టకూడదు ఒక నా దగ్గరికి వచ్చారు స్వామీజీ మళ్ళీ వారం సర్జరీ ఉంది మీరు ఆశీర్వదించండి శుభం నేను ఆశీర్వదిస్తాను శుభం భూయా గో హ్యాపీ ఆ రోజు సర్జరీ రోజు ఉదయం మీరు నా పేరును ఏదైనా ప్రత్యేక పూజ మీరు నిర్వహించలే చూడండి ఎంత డిఫికల్ట్ సిచ్యువేషను నేను చెప్పాను చూడండి మీకు నేను చెప్పాల్సిన మాటలన్నీ ఇప్పుడు చెప్తాను నా దగ్గర కూర్చోండి గంట సేపు కూర్చోను అని చెప్పిద్దాం ఇదాన్ని మీరు వెళ్ళి మీరు సర్జరీ చేయించుకోండి అంతేగాని సర్జీ రోజు రోజు ఉదయం నేను ఇక్కడ పూజ నిర్వహించాలని మీరు అలాగంతటి పెట్టడం నేను కనుక అలాగే దాన్ని నేను అంజే నేను ఎంకరేజ్ చేయలేదు నా స్థానంలో మరొకటి ఉంటే తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఐ హీన్ పీపుల్ డూయింగ్ ఇక్కడ పూజ మొదలు పెడతారు అక్కడ సర్జరీ మొదలు ఈ సర్జరీ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు పదకొండింటికి చేస్తానంటే నాలుగు గంటల దాకా చేయలేదు ఏవో లాస్ట్ మినిట్ గ్రిప్స్లు ఏవో ఉంటాయి గ్లిచ్ో హిచ్చో వాట్ ఎవర్ లాస్ట్ మినిట్ ఉంటాయి వాళ్ళు అలా టైం ఇస్తారు ఆ టైం ఎప్పుడు చేయదు జనరల్గా అవుతుంది సింపుల్ సర్జరీలు అవుతాయి కానీ ఏదో బ్లడ్ రాలేదనో బ్లడ్ రిజల్ట్ రాలేదనో ఈ టెస్ట్ రాలేదనో ఆ టెస్ట్ రాలేదునో లాస్ట్ మినిట్ గ్రిప్సెస్ ఉంటాయి ఇక్కడ పూజ మాత్రం పూజ దగ్గర నుంచి పూజాన్ని పెట్టుకుంటే ఆయన వచ్చి పూజ మొదలుపెట్టి పూజ చేస్తూ ఉంటాడు అక్కడ సర్జనీ పోసుకోని ఉంటుంది అలా కనెక్షన్ పెట్టకూడదు సో ఎందుకంటే పూజ మీద ఉండే శ్రద్ధ తగ్గుతుంది తర్వాత అలా డైరెక్ట్ కనెక్షన్ పెట్టకూడదు ఎందుకంటే శాస్త్రం అలా చెప్పట్లేదు శాస్త్రం అని నువ్వు పుణ్యం సంపాదించవు ఆ పుణ్యం పరిపక్వం అయినప్పుడు ఫలాన్ని ఇస్తుంది అంతేగాని ఇప్పుడు ఒకడు పాపం చేశాడు అనుకోండి ఎవలరు సొమ్ము అపహరించి అలా రోడ్డు మీద వాళ్ళ ఇంట్లో నుంచి కన్నం వేసి సొమ్ము తీసుకుని రోడ్డు మీదకి రాగానే వాళ్ళు నచ్చిపోయి పిడుగు పడుతుందని శాస్త్రం చెప్పట్లేదు వాడు ఆ సొమ్ము ఇంటికి పట్టుకెళ్తాడు హాయిగా చక్కగా పూజిస్తాడు ఆనందంగా దాన్ని అనుభవిస్తాడు వీడిని పాపం ఎప్పుడే పట్టుకుంటుంది అలాగే ఇప్పుడు మీరు ఈవెళని పూజ చేస్తావు ఇంకా ఇక్కడ పూజ సైమల్టేనియస్గా దీని రిజల్ట్ వచ్చేయాలి అంటే అది ఏది అప్రోచ్ రాంగ్ యుఆర్ అప్రోచింగ్ దీ శాస్త్రం నేను రాంగ్ రాంగ్ ఫుడ్ అండ్ సో యు గెట్ డిసప్పాయింటెడ్ అన్ఎసరీ దాని మీద దానివల్ల ఏమవుతుందంటే శాస్త్రం మీద ఉండే శ్రద్ధ తగ్గిపోతుంది కాబట్టి ఆ రకంగా కామను ఎదురకుండా అప్పటికప్పుడు పూజా పురస్కారం మొదలెట్టడం యాటిట్యూడ్ అదంత తెలివైన యాటిట్యూడ్ కాదు నేను తప్పని నేను అన్న ఉంది ఈశ్వరుణ్ణి ఏ రకంగా మంచిదే కానీ ఆ యాటిట్యూడ్ దాన్ని గీతాలవి అంగీకరించాలి ఎందుకంటే ఇట్ క్రియేట్స్ రాంగ్ సెన్సేట్ వాల్యూ ఇన్ ది the అండ్ ఇటు డిస్టార్ట్స్ ది హోల్ శాస్త్ర అప్రోచ్ శాస్త్రీక్ అప్రోచ్ క్లీన్ గా ఉంటుంది దాంట్లో కాంప్లెక్సిటీస్ ఉండవు సో ఆ అప్రోచ్ని ఇది డిస్టార్ప్ చేసి పెట్టు ఇప్పుడు పుణ్యం చేసుకుంటే నీకు భవిష్యత్తులో ఆ పుణ్యం ఉపయోగపడుతుంది ఇప్పుడు నువ్వు సుఖదుఖాలను అనుభవించగ తప్పదు ఎప్పుడో చేసుకున్న పుణ్యపాపముల ఫలము సుఖదుఖాలు వర్తమానంలో వస్తూ ఉంటాయి వీటిని బుద్ధిమంతుడులాగా చక్కగా గ్రేస్ఫుల్గా అనుభవించడమే సుఖమైతే కృతజ్ఞతతో స్వీకరించి ఎంజాయ్ చేయి సుఖమైతే కూడా గ్రేస్ఫుల్గా స్వీకరించి సహించి దుఃఖాన్ని కూడా నువ్వు అది క్షయమవుతుంది అలా అనుభవించేసేయటమే అంతేగాని ఈ దుఃఖం రాకుండా నేను పూజ మొదలు పెడతాను ఎలా వస్తుందో చూస్తాను అని ఇప్పుడు చేస్తున్న పూజని ఇప్పుడు వచ్చే దుఃఖానికో లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి క్రైసిస్కో నేను చక్రం అడ్డు వేస్తాను అనే ప్రయత్నం చేస్తే కలిస్తే నేను అంతా నైపుణ్యమే సాధించకపోతే మటుకు శ్రద్ధకి చాలా పెద్ద విఘాతం కలుగుతుంది కాబట్టి ఆ అప్రోచ్ అంత తెలివైన అప్రోచ్ కాబట్టి నేను ఎప్పుడూ అలా ఎంకరేజ్ చేయి అని నేను నేను ఫ్లాట్గా రిఫ్యూజ్ చేస్తాను నేను సర్జరీ చేయించుకోండి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్తాం నిద్రలు ప్రార్థన చేస్తాం పోయినానికి కూర్చునే ముందు ప్రార్థన చేస్తాం చాలా సహజంగా ప్రార్థన చేస్తాం సో వీధులకు అడుగు వేసేప్పుడు ప్రార్థన చేస్తాం ప్రయాణం మధ్యలో ప్రార్థన చేస్తాం ప్రయాణం అంత ముందు ప్రార్థన చేస్తాం అలాగే మీరు హాస్పిటల్కి వెళ్ళేప్పుడు ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి హాస్పిటల్ని ఇచ్చేప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అంతేగాని మనస్సులో ఎప్పుడో ఈశ్వరుని ఆరాధించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అంతేగాని ఇదిగో ఈ పూజ ఈ కోరిక ఈ పూజ ఈ కోరిక ఈ పూజ అని అలాగే ముడుకులు ముక్కులు ముడుపులు ముక్కులు అలా ముడుగు వేసుకుంటూ పోతే అది క్రియేట్స్ ఎ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ది మైండ్ కాబట్టి ఈ వివేకం కలిగినటువంటి మా ఆ వివేకులు అకామాహ విభూతి తృష్ణావర్జిత ఈ సంపదల తృష్ణని విడిచిపెట్టేస్తారు విభూతి తృష్ణావర్జిత ఏమంటే సంపద సంపదల తృష్ణ లేకపోతే ఇంక దేవుణ్ణి ఎందుకు ఆరాధించడం ఏదో ఉద్ధరిస్తాడని కదా దేవుణ్ణి ఆరాధించడం ఆయన ఏమి ఉద్ధరించడు నా సుఖ దుఃఖాలను నేనే అనుభవించాలి మీకెందుకు దేవుణ్ణి పూజించినందుకు ముముక్షవహ సంతహ మోక్షకాములై ఆరాధించాలి ఇప్పుడు దీన్ని మీరు కాంట్రాక్స్ట్ ఇక్కడ అకామాహని అంతకు ముందు శ్లోకంలో ఉండే భూతి కామహతో చేయండి అంతకు ముందు శ్లోకంలో భూతి కామహ పరమేశ్వరుని భూతి సంపదని కోరి ఈ ఆత్మజ్ఞానాన్ని అర్చించాడు వీడు అకామ నిష్కామంగా అర్చిస్తున్నాడు నిష్కామ అన్నా మోక్షకామ అన్నా ఒక్కటే రెండు వేరు వేరు కాదు ఇది సత్సంగ క్వశ్చన్ ఇది సత్సంగంలో ఈ క్వశ్చన్ ఎందుకంటే వైపు నిష్కామం ఉంటున్నారు మళ్ళీ మోక్షకామం ఉంటున్నారు మరి ఇది ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ సో ఈశ్వరుడు సగుణుడా నిర్గుణుడా అని అడిగారు ఒక అంటే ఈశ్వర నిర్గుణ అయితే మనం నిర్గుణ కూడా గుణమే కదా ఇది ఇది అతి తెలివితేటలు అంటే ఇలాగే ఉంటాయి అది ఎందుకు ఉపయోగించే తెలివితేటలు కావాలి సో నిర్గుణ అన్నది ఒక కాదు సో గుణరహితుడని గుణ నిషేధమే కానిది కొత్తగా ఆపాదించి ఏముండదు ఈశ్వర స్వరూపమేదో అలాగే ఉంటుంది దాని ఎందు ఆరోపించబడిన దాన్ని నిషేధం చేశారు దానికి కొత్తగా ఏమీ ఆరోపించరు ఇప్పుడు సబ్బు పెట్టి స్నానం చేస్తే శరీరానికి కొత్తవన్నీ ఏమీ రాదు ఇంకే అడ్వర్టైజ్మెంట్ అలా ఇస్తాడు కానీ కొత్తవన్నీ ఏమీ రాదు మరి ఏమవుతుంది శరీరం మీద ఉండే మురికి పోతుందంటే కేవలం నిషేధం ఏదో ఉంటుంది కానీ కొత్తవన్నీ ఏమీ రాదు ఉన్నవన్నేదో ఉంటుందంటే ఈవెన్ ఫైర్ అండ్ లవ్లీ కెనాట్ బ్రింగ్ ఎనీ న్యూ కలర్ టు ది బాడీ ఇప్పుడు అదే టెంపరీగా అలా అనిపిస్తుందంటే సో కొత్త వన్నే ఏమీ రాదు ఎనివే కాబట్టి నిర్గుణ అంటే అది కొత్త గుణం కాదు నేను ఉన్నాయనుకున్న గుణాలు లేవని అని చెప్పారు అది నిషేధ రూపమే అలాగే మోక్షకామహ నిష్కామహ నిష్కామహ నాకు చాలా నిష్కామల్ని అయిపోవాలని కోరుతుంది అండి అంటే కొత్త కోరిక కాదండి అదే కొత్త కోరిక కాదు ఇట్ ఈజ్ ఎన్ అటెంప్ట్ ఎండ్ ది డిజైన్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ డిజైన్ ఇట్ ఈజ్ ఎన్ అటెంప్ట్